ఇది కరప్షన్ అండి ఏం చెప్పాడు గాయత్రి పాత్రండే ఇది కరప్షన్ వేదంలో అగ్ని ఉంటాడు వేదంలో మీకు వేదములలో మొదటిది ఋగ్వేదం ఋగ్వేదం ఎలా ప్రారంభమవుతుంది అగ్ని రోహితం అని ప్రారంభం అగ్ని వేదంలో మొట్టమొదటి ఉండే అగ్నియే మన ఆధునిక కాలంలో ఆధునికాలం ఉంటే నిన్న మొన్నాను కాదు పురాణ కాలంలో విఘ్నేశ్వరుడుగా రూపుదిద్దుకుంటుంది అక్కడ అగ్నియే ఇక్కడ విఘ్నేశ్వరు అక్కడ అగ్నికి కూడా ఆకు ఆకు సంబంధం ఉంటుంది ఆకు రూపం తత్వ అనే చేతి మంత్రాలు ఉన్నాయి ఆకుహు అంటే మౌస్ మౌస్సునే ఆకు అంటారు కించు అక్కడ ఆకు ఎలక ఎలక సంబంధం అగ్నికు ఉండదు అంచేతనే అది ఇక్కడకు ఇది రివల్యూషన్ దిస్ ఇస్ రివల్యూషన్ దట్ ఈ కరప్షన్ సో శుక్రంతే అన్యదే జత అన్యద్విషు రూపే అహని జ్యోతి వాసీ మంత్రమున్నది అది పోషణ్యహరాతి వస్తు అది పోషదేవత యొక్క మంత్రంషానికి సూర్యుని యొక్క మంత్రం శుక్రమంటే పొగలు రజితం అంటే దాచ్యదేవులు ఆ పొగలైనా నీకే ఆ రాత్రి అయినా నీ యొక్క ప్రభావమే నువ్వు నిన్ను బట్టే పొగలైనా వచ్చింది రాత్రి అయినా వచ్చింది హే పోషణ్ హే రాతి అసు నీ యొక్క అనుగ్రహం ముందుగాక అనేదో అది మంత్రం దాన్ని శుక్రాచార్య గ్రహం అని పెట్టుకుని దానికి మంత్రాన్ని వాడుతున్నారు ఇదేమిటని అడిగితే దిస్ ఇస్ కరప్షన్ దిస్ ఇస్ కరప్షన్ కరప్షన్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది శుక్రశబ్దము శుక్ర గ్రహానికి సంబంధించిన శబ్దం కాదదు ఊరికే శుక్రమ్మ ఉంది కాబట్టి ఇంకే శుక్రం ఈ సంగతి నాకెలా తెలిసిందంటారేమో నేను ఒకసారి రాజమండ్రి వెళ్ళాను నేను గుర్తించలేదు నాకు ఆ నేను గుర్తుపెట్టలేదు రాజమండ్రి వెళ్ళినప్పుడు అక్కడ మంచి మీమాంస పండితులు ఒక ఉన్నారు మంచి విద్వాంసు నేను బాగా ఎరుదును నన్ను ఆయన బాగా ఇప్పటికీ లోకంలో ప్రతిష్ఠి నేను విద్వాంసాను ఆయన సభలో చెప్పాడు ఈ గ్రహాలకి చెప్పి మంత్రాలు వేదంలో ఉన్నవే పెట్టుకున్నారు కానీ ఆ మంత్రాలకి గ్రహాలకి ఏమి సంబంధం లేదండో చెప్పారు ఓహో బాగా చెప్పేనా అని నేను కొంచెం ఇన్వెస్టిగేట్ చేసి నేను పట్టుకున్నాను పండితులు చెప్పాడు చేయని పండితుడు శాస్త్రీయ విద్యారంగ భాష పండితులు చెప్పారు మాట ఈ మధ్య నాకు శని మొన్న శని పూజ శని పియార్ చేయనదో ఆ శని పూజ ఎదు చేసుకున్నా శని శన్నో దేవి రభిష్టయ ఆపోవంతుంది ఈ మంత్రంతో శని దేవతని పూజించారు దీనికి నువ్వు శనికి సంబంధం ఏమిటని అడిగాడు నేను ఉత్తరానికి రిప్లై రాయలేదు ఎందుకు రాయలేదో తెలిసిన సంబంధం లేదు అది శని కూడా కాదు అక్కడ కనీసం శుక్రం వల్ల ఉంది ఇక్కడ శని కూడా లేదు ఇక్కడ షమ్ నో మాకు క్షమ్ సుఖము తొలగించి అక్కడ శం ఏమి అక్కడ శని ఉంది శని లేదు దానికి శనికి సంబంధం ఏం లేదు పైగా ఆపహ అది అేవత జలాధిదేవతను ఉద్దేశించిన మంత్రం అది జలానికి శనికే అసలు సంబంధం లేదు కాబట్టి సంబంధం ఏం లేదు ఈ మాట రాయడం ఎందుకంటే నేను సమాధానం రాయకుండా ఉంటున్నాను ఇది కరప్షన్ కాబట్టి కరప్షన్ ఉంటుంది రివల్యూషన్ ఉంటుంది రివల్యూషన్ యాక్సెప్టబుల్ కరప్షన్ అని మనం తెలుసుకుని ప్రక్కన పెట్టాల్సి ఉంటుంది గాయత్రి మంత్రాన్ని ప్రక్కన పెట్టమంటే గాయత్రి మంత్రాన్ని ధ్యానం చేయాలి కానీ సరైన పద్ధతిలో ధ్యానం చేయాలి ఆ పద్ధతి ఏమిటంటే ఆ వెలుగు సత్యము వెలుగులో కనపడేది మిత్య మీకు ఎప్పుడు వెలుగే సత్యం వెలుగులో కనపడేది అంటే కాదండి బ్యాక్ లైట్ వేస్తే తాడు కనపడ అక్కడ తాడు కాదు పాయింట్ తాడు కాదు పాయింట్ ఇంత వేదాంతం ది పాయింట్ సర్వ నిత్యాత్మ నిశ్చయమే పాయింట్ అక్కడ సర్ప బాధ తాడు వల్ల ఏంటంటే తాడు నడికేస్తుంటారేమి తాడు కాదు అక్కడ సర్పం నిత్యని తెలిసిన వెంటనే భయం పుట్టిందే భయం సంసారం దాడు చేత కట్టుకుంటాను అడిగినా పాయింట్ కాబట్టి అసత్యమును పట్టుకుంటే పాయింట్ మహాత్ముడు ఏమని చెప్పాడంటే నీకు సంసారంలో ఎప్పుడు నీకు దుఃఖం అనిపించిన నువ్వు ఏం చేస్తావుంటే నిటారిగా కూర్చుని నిండా గాలి పిలుచుకుని గాలిని విడిచిపెడుతో ఓంకారంతో పాటుగా విడిచిపెడుతో ఓంకార ధ్యానం అంటే అలాగే ఉంటుంది మీకు తెలుసు విడిచిపెడుతో ఓంకారముతే ప్రతిపాదింపబడే ఓం అంటే అర్థమేమిటి సచిదానంద ఆత్మ అని అర్థం ఓంకార్ అర్థం ఏంటంటే సచిదాత్మ ఆనందరూపమైన ఆత్మ ఓముని ధ్యానం చేస్తూ ఈ ఆనందస్వరూపమైన ఆత్మయే నా స్వరూపము అని నువ్వు మళ్ళీ ఇంకోసారి ఓము అనే చెప్తా మళ్ళీ అదే ధ్యానం చేయి ఈ సచిరాత్మయే నా స్వరూపము ఈ వెలుగు ఈ ఎరుకయే నా స్వరూపము అనే వాళ్ళు ధ్యానం చేయి ఒక అప్పుడు మళ్ళీ ఇది జగేస్తు నీకు అంతకు ముందు ఏది దుఃఖమును బెంగను కలిగించినదో అది ఇప్పుడు నిర్వీర్యమైపోతుంది దానికి నీకు దుఃఖాన్ని వెంగని కలిగించే శక్తి తగ్గిపోతుంది కాదని మళ్ళీ గంట తర్వాత వచ్చే స్మణి చేయ అని స్వామి రామతీర్థ చెప్పారు నేను ఎప్పుడైనా అభ్యాసం చేస్తూనని కాబట్టి నిత్యాత్మ నిశ్చయం ఉండాలి వేదాంతం జరుగుతున్నామని గొప్పను చెప్పుకుంటే ఏమైనా నిత్యాత్మ నిశ్చయం పెట్టుకుంటే అది బాధింపబడుతూ ఉంటుంది దాంట్లో సత్యము లేదు అని తెలుస్తూ మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే ఇవన్నీ నిశ్చయాన్ని తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు రాశి గురించి నేను చెప్పాను రాశి అనేది ఏమి ఉండదండి అక్కడ రాశి అనేది ఏమి ఉండదు మీకు చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి ఈ పత్రికల్లో చిన్నపిల్లల శిక్షణ ఉంటుంది రెండు పేజీలో మూడు పేజీలో బాల వినోదిని అనే పేరుతో ఏదో పేరు పెట్టిన పెడతారు అక్కడ ఓ అమ్మాయి బొమ్మ అవుట్ లైన్ తీసి దీనికి రంగుల పెన్సిల్ తో రంగు వేయము ఆ అమ్మాయికి ముఖానికి ఏ రంగు వేయాలి ఆ అంజీకి ఉంటుంది గౌను ఆ గౌన్కి ఎరుపు రంగు ముఖానికి వేసుకురంగు అలాగే వాడు రంగు వెళ్ళింటే వేస్తారు అది ఒక ఎక్సర్సైజ్ పెళ్ళిందా అలాగే ఇంకొక ఉంటుంది ఏమిటి చుక్కల చుక్కలు ఉంటాయి ఈ చుక్కలను కలిపినట్లయితే ఏం వచ్చిందో చెప్పగలను అని పెడతాను చాలా చుక్కలుంటాయి వాడు ఆ చుక్కల్ని జాగ్రత్తగా కలుపుకుని ఆ కుక్క అంట ఆ చుక్కలలో కుక్క అలా ఆ పెన్సిల్ తో కలపాలి పది పన్నెండు చుక్కల్ని కలపాలి అక్కడ ఒక పాతి చుక్కలుంటాయి పది పోయి యాభై ఐదు చుక్కలుంటాయి పది పన్నెండు కుక్కల్ని ఇలా కలుపుకుంటూ పోతే మీకు ఒక ఔట్లైన్ వచ్చేది కుక్క అని ఆ రకంగా పైన మీరు కలపడానికి వీలు లేదా వీళ్ళు నన్ను చేస్తే ఇది చూడు ఇది చూడు ఇలా ఉంది తోక చూడు ఇలా ఒంకరగా ఉంది ఆ పక్క నక్షత్రంతో పాటు ఒంకరగా ఉండాలి అది తేను యొక్క తోక ఆ ఇది కొమ్ము ఇలా ఉంది ఇది అది వృష్టికము అని అలా కలపడానికి అది టూ డైమన్షన్ పేపర్ మీద ఉన్న చుక్కలు అయితే అలా లేవు అది అక్కడ టూ డైమన్షన్ కాదు అది అది త్రీ నువ్వు తోక అన్నది ఒక వెయ్యి కోట్ల మైల్ ఎక్కువ దూరంలో ఉంటుంది నువ్వు అన్నది ఓ కోట్ల మైలు యువతలు ఉంటుంది దీన్ని ఈ చుక్కని ఆ చుక్కని కలిపి ఏమీ లేదు కాబట్టి లేవు నక్షత్రములు కలవు రాసులు లేవు ఆ నక్షత్రములు కనబడుతున్నాయి రాసులను చూసాడు వాడు ఎవడో వాడు చూసాడని మీరు చూస్తున్నారు నేను చూస్తున్నాను ఇప్పుడు అలా అలా అది ఎలా చూస్తే అది కోతుల ఒక ముస్టి పనులే కనపడుతుంది ముస్టిపు నువ్వులే కనపడితే కనపడు నేను ప్రతీతిని నేను కాదంటే బట్ నిత్యాత్మ ని రాసులు అనేవేమి లేవు వేదంలో రాసు వేదంలో ఎక్కడా రాసి అనే మాట లేదు అది తర్వాత కాలంలో ఇండియాలోనూ వచ్చాయి అది బాబిలోనియన్ కల్చర్ నుంచి వచ్చాయి ఇండియాలో వచ్చాయి వెస్టర్న్ లో కూడా వచ్చే రాసులు ఈ వెస్టర్న్ రాసులు లియో పీసీస్ స్కార్పియన్ ఇలాంటి ఉన్నాయి కదా రాసులు వెస్టర్న్ ఆస్ట్రాలజీలో కూడా ఉన్నాయి ఈ రాసులు దీని మీద జరిగింది ఈ రాసులు వాళ్ళు మన దగ్గర నుంచి తెచ్చుకున్నారా మనం వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నామా అని చేసి అలా కదండి ఆకాశం ఉన్నది నక్షత్రాలు అందరికీ కనపడతాయి నీళ్ళ ఆకాశంలో మేఘాలు లేని రోడ్డు నాలుగు ఐదు వేల నక్షత్రాలు కంటికి కనపడతాయి ఎందుకంటే ఎక్కువ చూడాలన్నట్లయితే మీరు తెలుసుకోప్ అది పెట్టుకోవాల్సి ఉంటుంది లేకపోతే నాలుగు ఐదు వేల నక్షత్రాలు మామూలుగా మానవుని కంటికి కనపడతారు సౌత్ ఇండియాలోనూ చూశారు వాడిని నార్త్ ఇండియాలో సౌత్ అమెరికాలో చూశారు నార్త్ అమెరికాలో చూశారు తర్వాత ఏమో యూరోప్ లో చూశారు ఇండియాలో చూశారు మొదలైన ప్రాచీన నగరములలో వాళ్ళందరూ చూశారు చూసి అందరూ వెళ్ళాలి కలిపి ఈ బొమ్మ అనే ఆలోచన అందరికీ వచ్చింది ఆ రావడం చేత ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ గా డెవలప్ అయ్యే తప్ప ఒక కల్చర్ నుంచి ఇంకో కల్చర్ చెప్పడానికి ప్రజలన్నీ ఆధారాలు లేవు అవకాశం అలా కాదు వీళ్ళందరితోనూ ఏన్షెంట్ బ్యాగిలోనియన్ కల్చర్కి బెంగులోనియా నుంచి ఇండియా వైపు వచ్చేది అని చెప్పేవాళ్ళు కొంతమంది కదా ఇది ఎనీ కేసు ఎక్కడి నుంచి వెళ్ళినా అది ప్రతీతి తప్ప సత్యము కానే కాదు నిధ్యాత్మ నిశ్చయం అయిపోయింది బాధ అయిపోయింది అక్కడ అయింది ఉంటే ఈ ఇంకెక్కడికి వెళ్ళిందా ఎక్కడికి వెళ్ళింది చిన్నప్పుడు ఈ సంక్రాంతి ఉంటుంది సర మేము సంక్రాంతి అనే మకర సంక్రాంతిని మేము ఎరగాం తర్వాత సంక్రమణం అనేవారు అందితులు సంక్రాంతి అని అండం కంటే సంక్రమణం అనేవారు ప్రత్యయంలో భేదం తిని ప్రత్యయమును నీటి ప్రత్యయము భేదా ఏమి లేదు కానీ సంక్రమణం అనేవారు ఉత్తరాయణ సంక్రమణం అంటూ ఉండేవారు తప్ప మకర సంక్రాంతి అనేవారు కానీ మాట ఈ జ్యోతిష్కులు పెట్టారు వాళ్ళు మకరాన్ని పెట్టారు వాళ్ళ వాళ్ళకి పన్నెండు సంక్రమణాలు పెట్టి మకరాన్ని పెట్టారు వైదికులకి రెండే సంక్రమణాలు దక్షిణాయనము కోపం కూడా అవి జరుగుతాయి ఎందుకంటే వాటి మనుష్యను వేదాల్లో ఉంటుంది బ్రాహ్మణ గ్రంథాల్లోనూ అక్కడ ఈ ఉత్తరాయణ ఉత్తర సంక్రమణము దక్షిణ సంక్రమణము దే ఆర్ మనుషన్ ఉంటారు అండ్ ది ఆర్ డిస్క్రైబ్ అంతేగాని ఇప్పుడు మకర సంక్రమణం అప్పుడు తులా సంక్రమణం ఏప్రిల్ లో తులా సంక్రమణం మళ్ళీ ఇంకో చోట నిశ్చిగా సంక్రమణం అలా ప్రతీది ఎలా సంక్రమణమే అని ఈ క్యాలెండర్ ని బట్టి అలా పెట్టారు ఆల్ ప్రతీతి వీటన్నిటికీ ప్రతీతి ఉంటుంది కానీ నిధ్యాత్మ నిశ్చయం చేసుకున్న వాడికి బాగా ఫు కానీ మీరు క్వశ్చన్ చేయడం ప్రారంభిస్తే ఏదీ నిలబడదు అతన జ్యోతిష్ణ ఎవరైనా మీరు క్వశ్చన్స్ వేశాడు అనుకోండి వాళ్ళు మాకు తెలియదని బాబు మీరు ఇలా వాళ్ళు అనేది మాకు తెలియదు ఇప్పుడు స్వేచ్ఛ wallo dekana to stand any discussion they cannot it so nem ekado moruṭu ekaduko vellaru so nem me na adithayantu ante ante meeru anukochu meeku oka pad undani meeru adhigam yacharam chesti cheyochu nemi sankupinata also but that is not, not the only point that is one more point anukunte deshakalamulo meeru vidhyabham pagga telusukobaga telu da ikish daraga undaada leda inka ippatiki ఇది ఇది అమావాస్య అది ఏమో పడబడ ఇదేమో ఇలాగే పట్టు కూర్చున్నారా లేకపోతే దేశకాలముల యొక్క నిత్యాత్మ నిశ్చయానికి మీరు సిద్ధపడుతున్నారా ఎందుకంటే దేశకాలములను నిత్యగా ఎవడైతే నిశ్చయించుకుంటాడో వాటికి ఇతర నిత్యాత్మం సరళం అవుతుంది అందుకోసం వస్తుభేదాన్ని మీరు అంటే వస్తుభేదం అంటే దేహములు వేరు తప్ప దేహములు అంతఃకరణములు వేరు తప్ప అందరి ఎందు ఒకే చైతన్యము కలదండి మన చిట్టివాడి ఎందుకు కూడా అదే చైతన్యం ఉన్నది మన చిట్టివాడి ఎందుకు అదే చైతన్యం కలదు సో మనని పొగిడివాడిలో కూడా అదే చైతన్యము కలదు అయితే వెళ్ళి చిట్టివాడిని పౌకులించుకుని పొగిడివాడిని బయటకు పోమంటారా అలా కల పొగిడివాడిని లోపలికి పిలవండి చిట్టివాడిని పంపించేయండి ప్రతీతికి విరుద్ధం రాతి జగత్తు నిశ్చయం అది ఉండాలి ఆ వెలుగు ఒక్కటే సత్యము ఆ వెలుగులో కనపడేది ఏది కూడా సత్యము కాదు ఇప్పుడు ఆ వెలుగు ఎక్కడుంది లోపల ఉందా బయట ఉందా లోపల ఉన్నది నా లోపల ఉన్న వెలుగు ముందు నా లోపల ఉన్నది అనేది మొదటి అడుగు అది నేనే అనేది ఫైనల్ అలా ముందు కనీసం నా లోపల ఉన్న వెలుగు ఎన్ని స్టెప్స్ వెలుగులో కనపడేది సర్వము ఇచ్చేయ వెలుగు మాత్రమే శక్తి నెంబర్ టూ ఆ వెలుగు నా ఎందుకు అనదు లోపల ఉన్నది తప్ప బయట వెలుగు లేదు నెంబర్ త్రీ ఆ వెలుగు నా స్టం ఆ వెలుగే దేవుడు అంటే భక్తి ఆ వెలుగే లోపల ఆ వెలుగే దేవుడు అంటే భక్తి ఆ వెలుగు నేనే అంటే జ్ఞానే అంతవరకు భక్తి లేనేలేదు అసలు మీరు ఆ వెలుగులో ఉన్నవన్నీ ఆ వెలుగులో కనపడే నామరూపములన్నీ సత్యము అని అనుకుంటున్నంత వరకు మీ భక్తి అది గౌణభక్తియే గౌణ భక్తి అంటే కల్తీ భక్తి అని కల్తీ నెయ్యి కల్తీ నెయ్యి వెలుసుకుంటే కూడా నెయ్యి వాసన వస్తుంది కానీ అదంతా ఆరోగ్యానికి మంచి ద్వైతం కూడా ద్వైత భక్తి కూడా అతిదే బట్టి ఆలోచించుకోవాలి ఉంటే గతాను గచ్చుకోలే ఒక ఆహారగా వాళ్ళు ఎవడబోతున్నారు కదా అని వాళ్ళ వెడే వీడకూడదన ఆలోచించుకోవద్దు కాబట్టి ఆ ముఖ్యాత్మ నిశ్చయం చాలా అవసరము ఆ వెలుగు మాత్రమే సత్యము ఆ వెలుగులో కనపడేది సర్వము ప్రతీతి మాత్రమే తప్ప యథార్థము కాదు అనే ముఖ్యాత్మ నిశ్చయము బాధ ఉంటుందో అప్పుడు మీకు ఏమవుతుందో తెలిసినా ఫ్రీడమ్ వచ్చేస్తుంది కొని ప్రతీతి పీడియన్స్ ఉదా పోని ప్రతీతి ఉందంటూ ఒప్పుకున్నావు కదా కొని ఆ ప్రతీతి పీడియన్స్ ఉదా అంటే చూడబో ప్రతీతి కూడా ఎంతోసేపు ఉండదు అదే తత్కాలమునందు ఉంటుంది ప్రతీతి కూడా తత్కాలమునందు ఉంటుంది తత్కాలమునందు అంటే తాత్కాలికము అంట సత్కాలమునందు ఉంటుంది తత్కాలం అంటే అంటుంటుంది గనక ఉంటుందా రోజు ఉంటుందా గనుక ఉంటుందా అంటే తత్కాలం అంటే క్షణం ఉంటుంది అంటే ఏ క్షణంలో ప్రతీయమానము అప్పుడే ఉంటుంది పాము మీకు పాము కనుక లేదో పాములో ఉందిరా అన్నారనుకోండి ఇంతట్లోకి టెలిఫోన్ వచ్చింది అనుకోండి అర్జెంటుగా ఈ పాము సంగతి మర్చిపోయి అర్జెంట్ గా టెలిఫోన్ దేవుడు ఏదో మాట్లాడేసారు అనుకోండి పాము కనపడినా కనపడదు పాము ఏమీ లేదు మళ్ళీ టెలిఫోన్ లో అదే పాముగా చనబడింది ఇందాక నాకు మళ్ళీ చూడండి అది అన్నా అప్పుడు మళ్ళీ పాము వచ్చింది కాబట్టి తత్కాలము నుండే ఉంటుంది అందుకనే మనకి సంసార దుఃఖాలు కూడా అవి భావన చేసినప్పుడే ఉంటాయి భావన చెయ్యనప్పుడు ఉన్నదే ఉండదు భావన ఇప్పుడు ఇప్పుడు ఎవరో పోయాలనుకోండి ఆ పోయిన వారు గుర్తు వచ్చినప్పుడు కొంత మనస్సుకి గుర్తు కొంత పేడ అంటే అసమానం ఇరవై నాలుగు గంటలు బాగా చూసుకుంటుంది కదా సుఖమైన అంటే సుఖమైన అంటే ఇప్పుడు సుఖము అంటే ఇప్పుడు మీకు వజ్రాల ఉందరం పెట్టుకుంటే సుఖము అనిపించి కొనుక్కుని పెట్టుకున్నారు సరే పెట్టుకున్నారు ఎంతసేపు ఉంటుందో సుఖం అంటే ఏదో ఒక పెట్టుకోవడమే తప్ప ఎంతసేపు ఉంటుంది ఎంతోసేపు ఉండదు ఎంతోసేపు ఉండదు ఇది వేస్ట్ది దీనిలో ఎన్ని సారణ లేదు అని దాని అవతల బాలసారి అనుకోండి ఎంతో సుఖంగా ఫీల్ అవ్వచ్చు ఆ సుఖం మీతో ఉంటుంది ఎందుకు తెలుసిన అది స్వరూప సుఖం స్వరూపసుఖం అది ఎక్కడికి పోతుంది ఎప్పుడు పోతుంది అది ఎప్పుడు మీతోటే ఉంటుంది అని చెప్పలే ఎప్పుడైనా సరే ఏదైనా పట్టుకున్నప్పుడు కలిగే సుఖము తాత్కాలికంగా ఉంటుంది ఒక క్షణం ఉంటుంది మరొక క్షణం ఉండదు కట్టుకోవడం మానేసేప్పుడు కలిగే సుఖం ఆ సుఖము అది మీరు గుర్తుపెట్టి పోతుంది మీరు చూసిన ఈ స్వరూపం నుండి మీరు ట్రై చేస్తుండదు కాబట్టి వేదాంతము అంటే సత్య అంటే అర్థమంతా తెలుసుకోండి విశ్చామ నిశ్చయం ఉంటాయి మీరు ఊహించుకుని ఆ ఊహించుకున్న వాటిని చూస్తూ జీవిస్తూ ఉన్నారని అర్థం అంటే మీరు ఊహించుకుంటూ ఉండడం అలా ఆకాశం చేస్తూ ఉండం ఇదో ఇదేమో వృశ్చికమో అని ఊహించుకోవడం కాదండి పుస్తకంలో పుస్తకంలో కూడా ఊహించినవే ఉంటాయి ఏముంది పుస్తకంలో కూడా ఊహించిన పూర్వం ఏవో ఏవో పుస్తకం ఉంటుంది దీన్ని సాక్షి పాదుకంటి లక్ష్మీ నరసింహారావు గారు ఒక వ్యాసంలో వ్రాసి పెట్టినారు ఒకటికి ఒక పుస్తకం దొరికింది ఆ పుస్తకంలో అన్ని శ్లోకాలు ఉంటాయి ఆ శ్లోకాలు ఎలా ఉంటాయంటే ఒక శ్లోకం గాడి గొప్ప వాళ్ళు కొత్త పేను దానిలో వేసి దానికి ఉన్నత వేరును పొడిచేసి దానిలో కలిపి ఆ ఆ రసమును ఆ పాదములకు వ్రాసుకున్నట్లయితే ప్రవరాక్షుడు వలె ఆకాశంలో ఎగరగలుగుతాడు శ్లోకం ఉన్నాడు ఇలాంటి శ్లోకాలనే ఉన్న పుస్తకం ఆ పుస్తకం ఎక్కడో దొరికింది అది పట్టుకొచ్చాడు పట్టుకొచ్చి ఈ పద్యం తీశారు ఈ శ్లోకం తీశాడు తీసి దాడికి పాలు సంపాదించాడు తప్పి దానికేమో పుట్ట తేయ్యని నెయ్యి వేసాడు వేసి దానికేమో ఇంకేదో వాడు వేమున్నట్టుగా ఉన్న తల్ల పౌడర్ చేసి అది వేసాడు వేసి కాళ్ళకి గోడెక్కాడు గోడెక్కి కాళ్ళకి రాసుకుని ఆ ఇలా విరాడు ఇక ఇచ్చాడు ఏదో వరకు వెళ్ళడా విరిగింది వాళ్ళు తీసుకెళ్లి ఆ వైద్యాన్ని పుత్తూరు వైద్యాలను మోసుకుపోయాడు ఇది సాక్షి వ్యాసంలో ఆ పద్యం ఇచ్చాడు అక్కడ అలాంటి ఇంకో నాలుగు పద్యాలు ఇచ్చాడు మనం మేము ప్రాచీన గ్రంథాలపై రీసెర్చ్ చేస్తూ ఉంటాను కొంతమంది వాళ్ళ ఇలాంటి రీసెర్చ్ చేస్తూ ఉంటాం దీన్ని సైన్స్ అంట అది సైన్స్ లాగా కనపడుతుంది తప్ప అది సైన్స్ కాదు అది సైన్స్ అది కాబట్టి అలాంటివేమో అక్కడ దాంట్లో ఊహలు తప్ప ఇంతమేరేమి లేదు మనుషులు అలాగే సంసారంలో అలాంటి ఊహలు పెట్టుకుని ఈ డబ్బులతో నాది వీళ్ళందరూ నా వాళ్ళు నేను సుఖాన్ని అనుభవించేస్తాను అని ఊహలు పెట్టుకుని బొక్క బోర్లా పడి దుఃఖిస్తారు దుఃఖించకూడదు పెట్టుకున్న ఊహలు తప్పని తెలుసుకుని నోరు మూసి కూర్చోవాలి కింద లేదు అక్కడ అక్కడ దుఃఖించే మీకు ఏమీ లేదు ఎప్పుడున్న ఊహలు అన్నింటినీ కూడా అది తప్పని కాబట్టి నిత్యాత్మ నిశ్చయమే చాలా మంచిది ఇక్కడ ఒక టెక్నికల్ పాయింట్ కాబట్టి ఇప్పుడు మోక్షం అంటే ఏదో తెలుస్తుందండి నిత్యాత్మ నిశ్చయమే మోక్షం ఇది వేరే ఏమి ఉండదు ఇది నిత్య అని మీరు ఏ క్షణంలో తెలుసుకుంటే ఆ క్షణంలో మీకు ఫ్రీడమ్ వచ్చేస్తాం ఆ ఫ్రీడంతే మోక్షము అంటే ఫ్రీడము ఎప్పుడు వస్తుంది ఇప్పుడు హియర్ ఆ ఫ్రీడము మీద అనుభవానికి తెచ్చుకోవచ్చు ఇంకో టెక్నికల్ పాయింట్ ప్రతీకే ఉండదు అని ఎందుకు చెప్పకూడదు ప్రతీకే ఉండకపోవడమే మోక్షము అని ఎందుకు చెప్పకూడదు ప్రతీయమానమౌతూ బాధ మోక్షము అని ఎందుకు చెప్పాలి ప్రతీతి ఉండదు మోక్షం అనగా ప్రతీతి ఉండదు అని చెప్పే అవుతుంది కదా అలా చెప్పడానికి ఏది లేదు ఎందుకంటే మీరు నిద్రపోయారనుకోండి నిద్రలో ప్రతీతి లేదు కానీ మోక్షం వచ్చిందా రాలేదు ఎందుకని మోక్షం రాలేదని అలా చెప్తారు నిద్ర లేస్తూనే మళ్ళీ సంసారం అవుతోందిగా మోక్షం ఒకసారి వస్తే ఇంకపోదు మోక్షం అది టైంలెస్ ఒకసారి వస్తే ఇంకపోదు టైమ్ లో వచ్చి అయితే తప్పనిసరిగా పోతుంది అది టైం వెస్ట్ టైం ఎటర్నల్ అంట అంటే నిత్యము నిత్యము అనగా కాలమునకు దానిపై ఎట్టి ప్రభావము దాన్ని నిత్యము అంటర్నల్ ఇప్పుడు ఒక తాడుని అంటే తాడు దృష్టానికి అనువయించే ప్రయత్నం చేస్తున్నాను దాని స్క్రిప్ట్ తీసుకోవాల్సి ఉంటుంది ఒక తాడుని ఒక స్థానంలో పాముని భ్రమపడి అదే త్రాడు అదే చోట అదే సమయంలో అది అది పాము కాదు అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ అక్కడే అప్పుడే అది మళ్ళీ తాడేమో మళ్ళీ పామేమో అనుకునే అవకాశం కొన్ని తర్వాత అనుకోవచ్చు మోక్షం స్టైన్లెస్ త్రా దగ్గర తర్వాత ఉంటుంది తప్ప మోక్షంలో తర్వాత అనేది ఉండదు స్టైన్లెస్ అనిచేతనే ఒకసారి మీకు ఆత్మస్వరూప సాక్షాత్కారము కలిగి మోక్షం అనుభవానికి వచ్చిందంటే అది మళ్ళీ తొలగిపోయేటువంటి ప్రసక్తి ఉంది మరి నిద్రలో మోక్షం ప్రతీతి లేదు కాబట్టి నిద్రలో ఉన్నది మోక్షమే అని మీరు చెప్పినట్లయితే నిద్ర లేచుతోనే పోతూరు కాబట్టి నిద్రలో ఉన్నది మోక్షము కాదు కాబట్టి ప్రతి నిద్రలో అప్రతీతి ఉంది కదా కాబట్టి అప్రతీతి ఏ మోక్షము అనే దానికి కోసా కాదు కాబట్టి అప్రతీతి మోక్షం కాదు ప్రతీయమౌతీమే నిత్యాత్మనిశ్చయము దానికే బాధ అని పేరు అది మాత్రమే మోక్షము ఈ కంక్లూషన్ మనకు ఎక్కడి నుంచి వచ్చింది సుషుప్తుని పరిశీలిస్తే మనకు ఒకటి ఉండదు సుశుప్తి వంటిదే మూర్ఛ మూర్చంటే కూడా సుశుక్తి సుశుక్తియే మూర్ఛ మూర్చయే సుశుక్తి సుశుక్తి అంటే అన్ని సందర్భాల్లోనూ ఉండదు అది రాత్రి భోజనం చేసి పడుకున్నా అందరితో మటుగా పడుకునే ప్రవేశాము దాన్ని సుశుక్తి అన్నారు అడిగేదో మానసికమైన వారికి బ్రెయిన్ లో ఉండేటువంటి మాల్ ఫంక్షన్ వల్ల ఏదో మూర్ఛ వచ్చినట్లయితే అది కూడా సుశుక్తిని పోలి ఉంటుంది మనప్పుడు మూర్ఛ వాళ్ళే వాళ్ళు వచ్చి వారి వీధిలోకి వాడు మూర్చొచ్చి అలా రోడ్డు మీద పడి కొట్టుకునేవాడు అప్పుడు బిందులో నీళ్లు పోసేవాడు వాడు బిందులో నీళ్లు పోస్తే ఆ నీళ్లు తాగి మామూలుగా కూర్చునేవాడు అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళ ఆ పదార్థము ఎవరు తీసుకొచ్చి కొంత డబ్బులు ఆ జీవులో వేసి పోయేవాడు అతను ఏం కాదు ఈజ్ వెరీ గుడ్ యాక్ట్ కాదు వీడి విందులో నీళ్లు తీసుకెళ్లి పోసి మేమేదో చాలా దైవ కార్యం చేస్తున్నామని వాళ్ళు అనుకున్నారు అది యథార్థమైతే చేసిన పని దైవ కార్యం వాడు అదంతా ఎందుకు నటించి వాడు అంటే సింపతిని సంపాదించడం కోసం నటించారు బిందుల్లో నీళ్లు పోస్తే ట్రాపికల్ కంట్రీ ఎండాకాలం పొద్దున్న పొద్దుకి స్నానం కూడా అయిపోతున్నాడు ఇంటికి ఆ పంచానం ఆ పంచాల పేరు ఎక్కడ వేసుకొచ్చి వాళ్ళు అనే కరోజు ఆ షర్ట్ ఆపేసుకుని ఇంకోటర్ కట్టుకుని ఆపేసుకుంటే పని నానం కూడా చక్కగా అవుతారు డవ్ తీసుకొచ్చి వస్తారు మంచి నీళ్ళు కూడా తయేస్తాడు తర్వాత వాళ్ళు ఆహారం మూత కట్టుకుని వాళ్ళందరూ జరూపాయి అందరూ రూపాయి రూపాయలు పదలాది రూపాయలు అది కూడా తీసుకుని అతనికి ఆ రోజు మొత్తానికి భోజనం వచ్చేసింది ఆ చుట్టా బిడి మొదలైన వాటికి కావాల్సినటువంటి కనం కూడా సంపాదించుకుని వెళ్ళిపోతుంది అలాగే ఉండేది పూర్వం అంటే జనుల యొక్క అజ్ఞానం ఆ స్థాయిలో ఉంది కనుక జనులకి అంటే అతను ఉపకారం చేయడం గురించి నేను అంటలేదు అంటే జనులు దేనిని పడితే దానిని విశ్వసించడానికి సిద్ధంగా ఉంటారు అదొక సైకలాజికల్ వీక్నెస్ దాన్ని ఇంగ్లీష్ లో బలిబుల్ అని అని అలా ఏదో పదాలతో వర్ణిస్తారు అంటే వాళ్ళు ఎన్నైనా నమ్మడానికి సిద్ధంగా ఉంటారు ఉదాహరణకి శివరాత్రి నాడు ఆ నీళ్లు తగిలి ఆ లింగం బయటకు తీస్తే ఆ లింగాన్ని ఆయన సృష్టించాడని విశ్వసించడానికి అందరూ టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా సిద్ధంగా ఉంటారు దాన్ని టీవీలో చూసి జనులు కూడా సిద్ధంగా ఒకతను అర్థం అర్థం పగిలిపోయిన అర్థం పడుతుంది నేను దీనికోసం చూడగానే ఇది పగిలిపోయింది కాబట్టి ఏదో జాబ్ ఇల్లాంటివి తప్పక ఆఫీస్ చూడగానే అర్థం ఎందుకు ప్రకృతి విరుద్ధంగా అర్థం అనేది ఎలా ఉంటుందంటే కొంచెం అనీ వెంట పెట్టి చిన్న పాయింట్ లో ప్రెస్ చేస్తే పదిలుకుంటుంది దానికోసం చూడగానే పదిలింది అనుకోవడం కాబట్టి జనులు దేనినైనా విశ్వసించడానికి సిద్ధంగా ఉండడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం పొందండి జరువులు ఎలా ఉన్నప్పటికీ ఆ జగత్ విత్యాత్మ నిశ్చయం మనం కలిగి ఉండాలి జగత్ ప్రతీతి అవుతూ ఉంటుంది ప్రతీతి ఉండదనే తాత్పర్యం కాదు ప్రతీతి ఉంటుంది కానీ దాని మోసం యథార్థ బుద్ధి మాత్రం ఉండదు ఈ విషయము సుదృప్తి మూర్చ చూసినట్లయితే మనకి స్పష్టమైపోతుంది ఏ కారణం చేతనైనా ప్రతీతి లేకుండా మోక్షము అని అన్నారు అనుకోండి అప్పుడు మనం నిద్రపోతే కాదు లేకపోతే మూర్షం వస్తే కాదు ఇంకా వేరే శ్రవణ మననాటి ప్రయత్నం లేకుండానే మానవుడు మోక్షాన్ని పొంది ఉండేవాడు కానీ అలా పొందుట లేదు కదా అంటే ప్రతీతి లేకుండా మోక్షము కాదు ప్రతీయమానమయ్యేదాని యథార్థబుద్ధి లేకుండా విధాత్మ నిశ్చయం చేసుకుని కూర్చుంటుట మాత్రమే మోక్షము అని శ్లోకం శ్లోకా ప్రాత్తు మనం నిమిషం స్లోకమందాము నా ప్రతీతిస్తాధు మిథ్యాత్మయత్తిమోనతో జన ప్రతీల ప్రతీతి తయో దూయ నో ఛే సుషుష్మో అయత్న జన మాత్రం కాదు నో అంటే నో అంటే అర్థమవు నో అంటే నోటి ఇంగ్లీష్లో నో ఉంటే అదే ఓకే తయోహింటి యొక్క ఆ రెండింటి అంటే ఏదో రెండు అరే శ్లోకాలకి పోవాలి అసలు జగత్తు జీవుడు జగత్తు జీవుడు ఆ రెండింటి యొక్క జగత్తు జీవుడు అనే అప్రతీతి అనుభవము నాకు రాసుక నా కాదు ఎగత్తు అనుభవానికి వస్తూ ఉంటుంది దీవభావము అంటే దేహము మనస్సు ఇవి కూడా తెలుస్తూ ఉంటాయి అవి అనుభవానికి రాకపోవడం తెలియకపోవడం అది మోక్షం అలా అనుకో చూసుమండి అప్రతీతి మరేమిటి బాకింపు కాదంటే బాధ నిశేషము అనుకోండి మీరూ నొప్పు అనేది అనగా నిషేధం అనగా నిత్యాత్మ నిశ్చయ కనబడేది నిత్యయే అనే నిశ్చయ బుద్ధి అది ఆ బుద్ధి ఉండాలి కనబడేది నిశ్చయే అనే ఉండాలి ఎవరో ఉంటాడు పిల్ల వస్తుంది మంచిది కాదు కుక్కొస్తుంది లా చె అలాడుతున్నాడు తప్పతను ఇంట్లో పిల్లయితే మంచిగా ఆడుకోలేదు ఒక్క అయితే చెడు అయిపోయింది లేదు ఈ మంచి జరుగుతుందా కూడా కల్పన తప్ప ఏమీ లేదా అది అట్లో కల్పన తప్ప ఏమీ లేదు స్నేహ్లో అదృష్టం దురదృష్టం అన్న రోడ్డు మీద వెళుతున్నాడు వాడికి మధ్యనం దొరికింది అదే అదృష్టమా దురదృష్టం లోక దృష్టిలో అదృష్టం ని ఈ వజ్రం కోసం వాడి కలపలో ఒక ఇంకొకడేమో ఆ వజ్రాన్ని ఎక్కువ తప్పటి లోకదృష్టి ఎప్పుడు చెప్తాయి లోక దృష్టి ఎప్పుడు చెప్పాయి మీకు లోకంలో పది మంది ఒక విధంగా అనుకుంటున్నారు అంటే అది తప్పు అయి ఉంటుంది తప్పనిసరిగా తప్పు అయి దృష్టి కాబట్టి లోకంలో అదృష్టము లక్ అని ప్రధాన అదృష్టానికి ఆపోజిట్ వాడరు దృష్టమో లక్ అని అంటారు లక్ అంటే ఏంటి ఇప్పుడు లాటరీ తగలేదనుకోండి లక్ అని అంటారు లాటరీ తగలం లక్క బ్యాగ్ లక్క బ్యాగ్ లక్ అవకాశం లక్ కాకపోవచ్చు ఇప్పుడు ఒకతను ఒక అమ్మాయి పెళ్లి చుక్కలకు వెళ్ళాడు ఆ అమ్మాయి వీడు నాకు నచ్చలేదు నేను వెళ్ళి వెళ్ళాడు పొర మొగాడు అడిగేవాడు ఇప్పుడు ఆడవాడు ఇతను బొమ్మ వేరమొహం వేసుకుని వచ్చి మనస్సులో కష్టపెట్టుకున్నా నేను నువ్వు కష్టపెట్టుకుంటావు మా నాన్న కాదండి ఆ అమ్మాయి నన్ను తిరస్కరించింది ఆ అమ్మాయి నిన్ను తిరస్కరించింది వేదివాడా అలా భ్రమ కొడుకున్నావు దాంట్లో తిరస్కరించడానికి ఏముంది సపోజ్ నువ్వే ఆ అమ్మాయిని వివాహం ఆడడం మనకి మనకి మన నసీబ్లో మన మన మన జీవనంలో ఈ అబ్బాయితో వివాహం లేదన్నమాట అని అనుకున్నావు అనుకో ఇప్పుడు దీంట్లో తిరస్కారం ఉంది ఇది కవ తప్ప తిరస్కారం ఏమీ లేదు తర్వాత ఆయన అలా తిరస్కరించడం వెనుక నీలో నీ ఏమి భాగ్యము పండబోతోందో ఏం చెప్పడం కాబట్టి నువ్వు ఉంటే భ్రమ కొడుతున్నావు రెండు అది తిరస్కరించడం వల్ల నాకు వివాహ జీవనం తగ్గిపోయిందనేది మొదటి భ్రమ నేను అటుకోకపోవచ్చు ఇంకొక అమ్మాయి వివాహం తీసుకోవచ్చు అది నన్ను అవమానించిందనే రెండవ భ్రమ అదంతా కూడా కలిచారం తప్ప దాంట్లో వాస్తవం లేదు ఇంట్లో మానం లేదు అవమానం లేదు ఇంట్లో నువ్వు కూడా అది నువ్వు కూడా నాకు నష్టలేదు నువ్వు కూడా నీ ఫస్ ఓవర్ ఇంట్లో ఇంట్లో అవమానము లేదు భవిష్యత్తు గురించి ఏదో నష్టం వచ్చిందని అది అంత మన ప్రాజెక్షన్ తప్ప ఏది దాంట్లో ప్రయోజనం ఏంటి ఇప్పుడు ఒక రకం పరీక్ష యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ లో రాశాయి ఇంకోటి మామూలు ఫస్ట్ ఫస్ట్ మామూలుగా రాశాయి మనం ఏమనుకుంటాం యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ వాడు అదృష్టవతడు రెండో వాడు దురదృష్టవడు అనుకుంటున్నాం అంత తప్ప లేదా మన మామూలుగా ఫస్ట్ మామూలు తప్పు మార్పులతో పాస్ అయిన వాడే అదృష్టం అవుతాయి ఈ వస్తువు లాంక్ వచ్చిన వాడే దురదృష్టం అవుతుంది చెప్పలేవు నువ్వు ధన్యవాదం నువ్వు ధన్యవాదం అంటే మీరు లోకాన్ని ఒక వివేక దృష్టితో చూస్తే అంటే మీరు లోకాన్ని పచ్చకానులవానికి లోకమంతా పచ్చకానులు కనబడ్డట్టుగా చూస్తే మీకు లోకాన్ని చూసినందు వల్ల తల్లి జ్ఞానం ఏమి ఉండదు ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తి కుల మత ప్రాంత మొదలైన భేదభావములకు అతీతంగా ఒక శుద్ధమైన హృదయంతో ఓపెన్ మైండ్తో లోకాన్ని చూసినట్లయితే మనకు ఒక సంగతి అలా కొత్త వచ్చినట్లు కనపడుతూ ఉంటుంది స్పష్టంగా లోకంలో ఏ వాల్యూస్ ఆ సమాజంలో ప్రచారంలో ఉన్నవో చలామణిలో ఉన్నవో అవన్నీ కూడా దే ఆర్ ఆల్ మీనింగ్ లెస్ అని మనకి తెలిసిపోతాం అని అలా పక్కొచ్చింది కదా మాకు చిన్నప్పుడు నల్లగా ఉంటే బ్యాడ్ లక్కని పచ్చగా ఉంటే లక్కని అనుకుంది స్త్రీలు స్త్రీల అనుకున్నాయి అది ఆ దృష్టి సరికాదని మనకి కొంచెం లోకానికి వచ్చేది మీరు మీ జిల్లాలోనే పుట్టి మీ జిల్లాలోనే పెరిగి అక్కడ అమ్మాయిని పెళ్లాడే అక్కడే బతికేసి అక్కడే ప్రాణం ఇస్తే మీకేం తెలియదు జిల్లా దాన్ని కొంచెం రవజ్యాన్ని చూస్తే ఈ దృష్టికోణములన్నీ అని తెలుసుకుంటున్నాం పచ్చగా ఉంటే అదృష్టము కాదు నల్లగా ఉంటే దురదృష్టము కాదు పోనీ ఆ పోజీ ఆ పోజీ అసలు లోకంలో ఇది అదృష్టము ఇది దురదృష్టము అని ఏదైతే ఉన్నదో అదంతా కూడా విచ్చేద అదృష్టం అనుకున్నది అదృష్టము కాదు దురదృష్టం అనుకున్నది కాదు కాబట్టి లోకాన్ని మీరు ఆ గతానుభాటికంగా వచ్చేటువంటి కండిషన్ మైండ్ తో చూసినట్లయితే మీకు నిత్యాత్పక్ష చేయం కలగదు మీరు లోకాన్ని ఎలా చూడాలంటే కండిషనింగ్ అంతా పక్కన పెట్టేసి అందరూ ఆత్మస్వరూపులే దీంట్లో మిత్రశత్ భేదం అనే రేదీ లేదు అందరూ ఆత్మీయులే అనేటువంటి ఒక పెద్ద మనస్సుతో లోకాన్ని చూసినట్లయితే ఇది మంచి చెడు అసలు ఈ గుడ్ ఈవిల్ ఆగ్రహమే తొలగిపోయి మంచి అనుకున్నది మంచి కాదు చెడు అన్నది అంత చెడు కాదు మంచిలో చెడు చెడులో మంచి కలుషింది వస్తువు అంటే యథార్థ తత్వము మంచి చెడులకు అతీతంగా ఉంటుంది చూడండి స్నేహాలి మనస్సు ఎలా మారిపోతున్నట్టు అలాగే సుఖములో దుఃఖము దుఃఖములో సుఖము ఇది ఉంటాయి ఆనందము సుఖ దుఃఖములకు అతీతంగా ఉంటుంది ఇప్పుడు సంక్రమ సంక్రాంతి పండగకి కోల పంద్యాలకి వెళ్ళడం సుఖమా దుఃఖం మనం కోడ పందాల దాకా అక్కడ సంక్రాంతి పండుగ నాడు రైలో కారు ఎక్కి ఐదు వందల మైలు ఎక్కడికో పోయో పల్లెటూరుకి పోయి అక్కడ దుమ్ము ధూమిలో కొన్ని దొరకడముఖం అనుకో అదే సుఖమనుకునే వాళ్ళు లక్షల అది వద్దు మాకని కూర్చున్న వాళ్ళు పొద్దుపడుతున్నారు ఈ కూర్చున్న వాళ్ళు సుఖము వెళ్లిన వాళ్ళు దుఃఖము అని అనుకున్నాడు వెళ్లిన వాళ్ళని సుఖము కూర్చున్న వాళ్ళది దుఃఖము అని పోని అది లేదు సుఖ దుఃఖాలు ఇది ఆ సుఖంలో దుఃఖం ఉంటుంది ఈ దుఃఖంలో సుఖం ఉంటుంది వాస్తవమైన ఆత్మస్ ఆత్మానందము ఈ సుఖ దుఃఖముల కబట్టి ఇది సుఖము ఇది దుఃఖము అనే నిర్వచనం కూడా బంగారం ఉంటే సుఖమా లేకుంటే సుఖమా యూ కెన్ నాట్ కనుక మీకు వచ్చినట్లయితే జగతలో కాదు ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేస్తుంది చక్కగా కాపరేజ్ చేసుకుంటున్నారు వీళ్ళు పెళ్లి చేస్తున్నారు ఈ పెళ్లి లేదా కొంచెం తేడా వచ్చి చేయండి దీంతో ఏది సుఖమో ఏది దుఃఖమో మీరు మెమెజ్ చేసి చెప్పండి పెద్ద ఎవరు నో తెలియదు అండి తెలియదు అని అండం తప్ప మీరు లాగా మీరు అన్నారండి అది తప్పైపోతుంది ఎందుకంటే ఏది సుఖమని మీరు చెప్పే అవకాశం ఉందో దాంట్లో దుఃఖం ఉంటుంది ఏది దుఃఖమని మీరు దంటా బజాయించి చెప్తున్నారో దాంట్లో సుఖం ఉంటుంది వాస్తవంలో యథార్థమైన ఆత్మస్వరూపము ఈ సుఖము అడుగుతున్నాం కాబట్టి జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే కాబట్టి సంయోగము సుఖమా వియోగము సుఖమా నేను ఎవరినో ఇదే ఒళ్ళే అదే మాట విధాత్మ నిశ్చయం తప్ప ఇంకా వేరే మరో మాట మాట్లాడేందుకు మనకి హక్ే లేదు మొదటి వాక్యం ఏంటంటే విరహము కూడా సుఖమే కాదు గ్రహంలో కూడా సుఖం భాగవతంలో మాట ఉండే విరహమే యథార్థమైన సుఖము అనే మాట ఇప్పుడు మీకు మీరు ప్రేమించే వ్యక్తి మీ ముందే కూర్చున్నాడు అనుకోండి సుఖమే ఉంది మీరు ప్రేమించే వ్యక్తి మీకు దూరమై దూరం నుంచి పలకరించాడు అనుకోండి లేదా దూరం నుంచి ఫోన్ చేశాడు అనుకోండి లేదా దూరం నుంచి ఆశీర్వదించేటండి దూరం నుంచి ఏదైనా కొంత సేవ చేసేయడం అదే సుఖం వాడు ఆ దూరం నుంచి సేవ చేస్తేనే సుఖం దగ్గరికి వచ్చి రెత్తిని కూర్చొని ఇబ్బంది పడడం కనుక కాబట్టి ఏది సుఖమో ఏది దుఃఖమే సుఖ దుఃఖ నిర్వచనములు కండిషన్ మైండ్ తో ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన ఇప్పుడు చెప్తున్న ఫిలాసఫీ ఏదో కబుర్లుగాలో ఉంటుంది కానీ దాంట్లో వాస్తవికత కలదు అంటే నా అభిప్రాయం సుఖ దుఃఖం అనే కండిషన్ తీసుకోవాలి సార్ అనుకోండి ఆ కండిషన్ నియంత్రం చేస్తే సార్ అనుకోండి అదే విచారపణ స్వరూప జ్ఞానం కలిగి శ్లోకం అనేసిద్దాము నోచే చోట్లు కానితో మూర్ఛాడు సాధనిద్ర మూర్ఛా మొదలైన వాటి వల్ల జన మానవుడు అయత్నత శాస్త్రవణము మొదలైన ప్రయత్నము లేకుండానే ముచ్చేక ముక్తుడై ఉండేవాడు కాబట్టి మంచి శ్లోకం దీంట్లో చాలా ప్రధానమైన విషయములను మనం ఈ ఫోటో చర్చించుకోవటం జరిగింది ఒకసారి శ్లోకం అనేసి ముగుతాను ప్రతీతిష్టయోపాయేషుమోదం జన God bless you.